అదే విధంగా దేహము ఆత్మ కాదు కానీ దేహంతో ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుంది దేహంతో ఈ మరో కర్మ నిషిద్ధ కర్మ చేస్తే నరకం వస్తుంది అని శాస్త్రం చెప్పినప్పుడు ఆ కర్మలయంలో ఇది నా కోసమే చెప్పింది అనే భావన జ్ఞానికి కూడా ఇందుటయే సమంజసము ఎందుకంటే దేహము ఆత్మ కాకుండా దేహంతో సంబంధాన్ని కలిగి ఉన్నది కనుక తండ్రి కొడుకు ఆత్మ వేరైనప్పటికీ తండ్రి కొడుకుల సంబంధం ఉంది కనుక తండ్రికి మంచి నాకు కూడా మంచి తండ్రికి చెడు నాకు కూడా చెడు అని ఎలా అయితే మనిషి అనుకుంటాడో దేహము ఆత్మ ఒకటి కాకుండా ఏది దేహానికి మంచియో అది నాకు మంచి ఏది దేహానికి చెడుయో అది నాకు చెడు అని అనుకుని దేహమును ఉద్దేశించి విధించినటువంటి విధి నిషేధ శాస్త్రాలని ఆత్మజ్ఞాని కూడా స్వీకరిస్తాడు అనియే చెప్పదడు తెలిసిందండి ఇది పూర్వపక్షం ఓకే నా ఇది అంగలీకారము కాదు కొంచెం సూక్ష్మమైన అధికాంశం ఉంటుంది పెద్ద తేడా ఏముండదు ఇది అంగలీకారము కాదు వ్యతిరిక్తాత్మదర్శన ప్రతిపత్తే రాజేవా స్థలహేవో ఆత్మాభిమానస్య సిద్ధత్వామండి చూడండి ఇక్కడ మందు ఉంది ట్యాబ్లెట్లు ఉన్నాయి ఈ మందు వేసుకుంటే జ్వరము తగ్గుతుంది అని తెలుస్తూ ఉన్నాం దాని రాసి పెట్టారు ఆయన మందు చెప్పారు ఈ మందు వేసుకుంటే జ్వరము తగ్గుతుంది అని చెప్పారు ఏమండి ఇప్పుడు మీకు జ్వరము లేదు మీలో జ్వరము లేదు మీకేమనిపిస్తుంది పోనీ నేను ఈ మందులు వేసుకుంటే ఎలా ఉంటుందో అనిపిస్తుందా అనిపెలుస్తుంది జ్వరం ఉన్నవాడికి మాత్రమే ఈ మందు నేను వేసుకోవాలి అనిపిస్తుంది జ్వరం లేని వాడికి ఈ మందు వేసుకోవాలి అనిపిస్తుందా అని ఈ మందులు కంపెనీలు వాళ్ళు ఉన్నారు చూసారా కేవలం రోగం ఉన్నవాళ్ళు మాత్రమే మందులు కొనుక్కుంటే వాళ్ళకి లాభాలు చాలా తక్కువ ఉంటాయి అందుకోసం రోగం ఉన్నవాడితో పాటుగా రోగం లేని కూడా మందులు మింగి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు జ్వ దృష్టం అది మీరు పిక్చర్లోకి తీసుకోకూడదు దృష్టాంతం ఎంత మటుకే ఏమిటి ఈ మందు వల్ల జ్వరము తగ్గుము అన్నప్పుడు ఆ వాక్యము ఎవళ్ళని ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది అంటే జ్వరం ఉన్నవాడికే అది వాడు దానికోసం వస్తారు అదేవిధంగా ఎవడైతే దేహాభిమానములు వీడి దేహాతిరిక్తమైన ఆత్మస్వరూపాలను తెలుసుకుంటాడో వాడికి ఇదో ఈ కర్మ చేస్తే స్వర్గము ఈ కర్మ చేస్తే నరకము అనే వాక్యములతోటి ఎటువంటి అటాచ్మెంటు ఎటువంటి కాంటెక్స్ట్ అసలు క్రియేటే కాదు ఈ కాంటెక్స్ ఇసెల్ఫ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఆ కాంటెక్స్ట్ క్రియేట్ కాదు ఇప్పుడు అనౌన్స్మెంట్లు ఎవో చేస్తూ ఉంటారు మీరు ఎయిర్పోర్ట్ పో లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి అనౌన్స్మెంట్లు ఎవో చేస్తూ ఉంటారు మీరు రైల్వే స్టేషన్కి గీతా పురస్సు వాళ్ళ పుస్తకం కొనుక్కునికు వెళ్ళారనుకోండి అక్కడ వాడు అనౌన్స్మెంట్ చేస్తాడు గోదావరి ఎక్స్ప్రెస్ ఆర్ అని అనౌన్స్మెంట్ చేస్తారు చేస్తే ఆ గోదావరి ఎక్స్ప్రెస్లో టిక్కెట్ ఉన్నవాడు తక్కువ కూర్చున్న వాళ్ళు ఏసి బ్యాగ్ కొట్టుకుంటాడు హడావి చేస్తాడు మీరేం చేస్తారు యూ లో ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఎందుకండి ఈ డజెంట్ ఎంగేజ్ యూ అది మిమ్మల్ని ఎంగేజ్ చేయదు అదేవిధంగా దేహాభిమానము లేనివాణ్ణి నేను కర్తను భోక్తను అనే భ్రమ లేనివాణ్ణి ఈగో నువ్వు ఈ కర్మ చేస్తే నీకు భోగాలు వస్తాయి అనే వాక్యము వాడిని ఎంగేజ్ చేయదండి ఇట్ డజంట్ ఎంగేజ్ హీమట్ అసలు ఎప్పుడు ఎంగేజ్ చేస్తుందో తెలుసిన దేహాభిమానము ఉన్నవాణ్ణి ఉన్నప్పుడు మాత్రమే ఎంగేజ్ చేస్తుంది వాడు ఆ స్టేజ్లో పాస్ అయ్యాడు ఈ పాసింగ్ త్రూ దట్ స్టేజ్ ఈ నేను నేను కర్తను భోక్తను అనుకున్న ఓ బతుకు అలాగా కొంతకాలం బతికాడు బతికి ఆ జ్ఞానం నుంచి బయటపడిపోయాడు ఇప్పుడు ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు ఆ విధి విషేష శాస్త్రము అతన్ని ఎంగేజ్ చేసేది ఇప్పుడు దాని నుంచి బయటపడిపోయాడు ఇప్పుడు ఇంకా అది ఎంగేజ్ చేయదు మన జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవాలు చాలా ఉంటాయి ఇటువంటి అనుభవాలు అనేకం ఉంటాయి పరీక్ష పాస్ మొక్కు మొక్కుకుంటే పరీక్ష పాస్ అవుతాము అని ఒక భావన ఒకటి ఉండేది చిన్నప్పుడు నాకు ఉండేది అప్పుడు నేను ఏదో మొక్కు మొక్కుకునేవాడి ఈ ఎనిమిదో తరగతి పరీక్ష తొమ్మిదో తరగతి అప్పట్లో ప్రతి సంవత్సరం పరీక్షలు ఉండేవి బ్రహ్మానందరెడ్డి పాస్ అని ఒకటి వచ్చింది ఆ తర్వాతి కాలంలో మీరు మీలో చాలామంది తెలియదు యంగ్ పీపుల్కి తెలియదు కూడా బ్రహ్మానందరెడ్డి పాస్ అంటే బ్రహ్మానందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన రెండోసారి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయనకు మహానందం కలిగింది ఎలక్షన్స్ నెగ్గేసి చీఫ్ మినిస్టర్ అయిపోయారు ఆయన ఏమన్నారంటే మీరు ఇంకా పరీక్షలు పెట్టి పాస్ చేయడం అనే పద్ధతి మానేసండి అందరికీ పాస్ చేయాలని చెప్పారు అందరూ పాస్ ఎస్ఎస్ఎల్సీ పదో తరగతి వరకు ఇంకా పరీక్షలు రాయడాలు పాస్ అవడాలు ఈ పిచ్చే పెట్టుకోవద్దు పదో తరగతిలోనే పాస్ పరీక్ష పాస్ ఫెయిలు ఉంటాయి అని చెప్పారు కాబట్టి అందరూ పిల్లలందరూ పండగ ఎందుకంటే మార్కులు ఎక్కువ వచ్చాయి తక్కువ వచ్చే ప్రమోటెడ్ ఫైల్డ్ అనే రెండు కేటగిరీలు ఉండేవి స్కూల్కి మేము పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం ప్రమోటెడ్ లిస్ట్లో మన పేరు ఉండాలేదా చూసుకునేవాళ్ళం మన పేరు ఉంటే ఇంటికి పరిగెత్తుకుని పెద్ద చాటంత ముఖం చేసుకుని వచ్చేవాళ్ళం మా పేరు ప్రమోటెడ్లో ఉంది వాళ్ళు ప్రమోట్ చేయకపోతే అదే క్లాసులో మళ్ళీ రిపీట్ ఉండేది బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి అదంతా తీసుకురా కాబట్టి అప్పట్లో ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిది ప్రతి ఏడాది మొక్కులు ఉండేవి మొక్కుకోవడం దేవుడికి మొక్కుకోవడం ఏదో లోకల్ దేవాలయం దేవుడుకో లేకపోతే అన్నవరం దగ్గరగా ఉన్న దేవాలయం దేవుడుకో మొక్కు మొక్కుకోవడం ఉదయండా నేను కనుక ప్రమోట్ అయినట్లయితే కొబ్బరికాయ కొడుకుంటాను అది కొబ్బరికాయ మొక్కు అప్పుడు మానసంలో కొబ్బరికాయలు ఉండేవి ఉదయం నేను ఇంటికి వచ్చి మొక్కుకున్నాను దేవుడికి మొక్కుకున్నాను పరీక్ష ప్రమోట్ అయ్యాను నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి అంటే మా అమ్మగారు అనే మీద రేపు కంగారు పడతారా కొబ్బరికాయ పొచ్చింది రేపటికి వేసాం అది రేపటి మేను కొబ్బరికాయ అది రేపు పొద్దున్న కొట్టుకుందా కానీ ఇప్పుడు వీళ్ళు అడుకోవాలి కోపండి ఇప్పుడు మొన్నడు పొద్దున్న ఇదే ఇళ్ళరా కొట్టు కొబ్బరికాయ కొట్టు అని రోల్ దగ్గర కూర్చొని ఆ రాతి రోల్ దగ్గర కూర్చొని కొట్టి ఆ పక్కనే గిన్నెలో నీళ్లు పోసి ఆ చెప్ప వాళ్ళకి వాళ్ళు పచ్చడి చేసుకుంటారు ఇది నడిచింది కొంతకాలం అలా నడిచింది కొంతకాలం ఆ తర్వాత ఎప్పుడు డ్రాప్ అయిపోయిందో డ్రాప్ అయిపోయింది ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడు డ్రాప్ పరీక్షలు ఇంకా చాలా పరీక్షలు రాయటం అయింది కానీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇటీస్ డ్రాప్ అది టెన్త్ క్లాస్కి ఎస్ఎస్ఎల్సీకి ఉండే పీయూసీకి ఉండే సమ్టైమ్స్ నేను బీఎస్సీ డ్రాప్ అయిందని నాకు గుర్తు ఎప్పుడో డ్రాప్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత లేదు కాబట్టి ఆ ధారణ ఆ నిష్కర్ష కంక్లూషన్ అదృష్టి ఉన్నప్పుడు మీ ప్రవృత్తి ఒకలా ఉంటుంది మీరు చూసుకోండి అది డ్రాప్ అయిపోయినప్పుడు మీలో ఇంకా ఆ ఎంగేజ్మెంట్ ఉండదు దట్ వాంట్ ఎంగేజ్ ఎనిమో దాని అర్థం ఏంటంటే మీకు దైవం మీద భక్తి తగ్గిపోయిందని అదేమీ కాదు Somehow it engaged you for some time and then it doesn't engage you anymore. I was going to say, I was going to leave my life to my life. Some 15, 20 years, 15 years back, I was going to have a class. That's why I was so, going to have a birthday party. I was going to have a birthday party. When I was in class, I was going to have a human being. ఈ దేహాభిమానం మనం పెంచుకుంటున్నాము ఈ బర్త్డే పార్టీ ఏంటంటే పుట్టింది ఎవరు ఈ దేహము నేనా అని ఈ రకమైన వివేకం ఆయనలో బాగా బయలుదేరింది ఆయన ఏం చేశారంటే సిక్స్టీ ఎర్త్ బర్త్డే వచ్చింది వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా వైదిక సంస్కారం వాళ్ళకైతే పెద్ద ఫంక్షన్ అది సుమారు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ కూడా ఉంటుంది వచ్చింది ఆయన ఏం చేశారంటే భార్య ఒక్కరితోటే చెప్పారు ఇంకెవరికి చెప్పలేదు చూడు నేను ఈ సిక్స్ట్ ఎయిత్ బర్త్డే ఫంక్షన్ చేయాలని నేను అనుకోవటం లేదు వాట్ అబౌట్ యూ అంటే ఆవిడన్నారు మీరు ఫంక్షన్ మానేసి ఏదైనా కొంత ధనాన్ని బేదలకి వాళ్ళకి పంచి పెడతాం ఆ ఓకే యూ డూ దాట్ నేనైతే బేదలకి ధనాన్ని కూడా ఆ సందర్భాన్ని పట్టిస్తానే తప్ప నాకు అరవయో బర్త్డే కాబట్టి ఇవాళ నేను వేదల విధనాన్ని ఇస్తానని కూడా నాకు లేదు దట్ థింగ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ మై మా అని చెప్పాడు ఆయన మీరు ఇవ్వద్దును మీ తరఫున నేను ఇస్తాను ఓకే యూఆర్ నడుపుంటుడు వట్ ఎవర్ యూ వాన్ యూ డిడ్ నాట్ సో ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ ది హోల్ థింగ్ ఈజ్ డ్రాప్డ్ ఇది నాకు ఆయన తర్వాత నాలుగేళ్ల చెప్పాడు ఇప్పుడు మీ వయస్సు ఎంతో సందర్భంలో ఏమిటి కూడా మీరు షష్టి పూర్తి ఆవి భార్య చెప్పింది ఇదన్నీ ఈయన మీ పాఠం విని ఇలా తయారయ్యాడు అని చెప్పింది నేను ఇది ఎందుకు చెప్పానంటే దేర్ ఈజ్ ఎ వే మీరు ఒక లోవర్ లెవెల్లో మీరు ఎంగేజ్ అయి ఉంటారు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అండ్ దెన్ ఎ స్టేజ్ కమ్స్ ఆ వివేకము ఉంటారు ఆ వివేకంలో మీరు ఏం చేస్తారంటే యుసెంగేజ్ యువర్ సెల్ And go above. Go beyond. Go beyond. Right? Go beyond. You go beyond. Go beyond. Once you get to anorth 55%, and there needs to be any欅igan Señor. Do the fellow Jesus Christifications. Those angels do this. That is it. That is it. It is a simple story. Your title is réduited now for the lives of Tني fruit. The answer is now introduced, వ్యతిరిక్త ఆత్మదర్శన ప్రతిపత్తే ట్రాక్ అంటే దేహము మనస్సు వీటికంటే విలక్షణమైన డిస్టింక్ట్ అయినటువంటి ఆ చైతన్యమే నా స్వరూపము అనే జ్ఞానము వీడికి కలిగింది ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా విధినిషేధ శాస్త్రాలు అతనికి అన్వయించవు కానీ ఆ జ్ఞానం కలగడానికి ముందు ప్రతిపత్తే ట్రాక్ ఏవా ముందు మాత్రమే ఇవి ఉంటాయి ఏమిటి ఈ ఫలము ఈ దేహము నేను ఈ దేహము చేత నిర్వర్తించబడే కర్మలు నావి అనే అభిమానము ఉంటుంది ఇది మనకి అనుభవంలో ఉన్న విషయము అని ఆయన కాబట్టి ఈ సంబంధాన్ని బట్టి దేహమునకు ఉన్న కర్మల దేహము నేను కాకపోయినా దేహమునందుండే కర్మలు నావే అవుతాయి ఎందుకని ఆ దేహముతో నాకు సంబంధము గలదు అని పూర్వపక్షం ఏదైతే గలదో దాన్ని త్రోసిపుచ్చున్నారు ఎందుకంటే వన్స్ యూ గో బియాండ్ ఇంకా అలా ఏదో సంబంధం ఉందని కాబట్టి ఇంకా నీ ఎందుకు కర్తృత్వం ఉంటాయని ఆర్గ్యుమెంట్ అది చెల్లుబాటు కాదు ప్రతిపన్న నియోగ ప్రతిషేధార్థోహి ఫలహేతుభ్యాం ఆత్మన అన్యత్వం ప్రతిపద్యతే పూర్వం అది ఆ తెలుగు పుస్తకం ఒకసారి ఏమా ఈ వాక్యాలు కొంత భ్రమను కలిగించి ఇట్లా ఉంటాయి ఒకప్పుడు ఇది ఎలాగంటే వీడు పుడతాడు పుట్టినప్పుడు దేహము కంటే నేను ఏతిరిక్తమైన ఆత్మస్వరూపుడను అనుకుంటాడా అనుకో పెరుగుతూ ఉంటాడు పెరుగుతూ ఉంటే దేహాభిమానముతోటే ఉంటాడు పదేళ్ళు వస్తాయి నెలలో జందమో ఇదో వేస్తారు లేకపోతే స్కూల్లో జాయిన్ చేస్తారు చేసి వీడు దేహాభిమానంతో ఉంటాడు దేహము నేను అనే అనే అజ్ఞానంతో ఉంటాడు అప్పుడు వాడికి ఏం చెప్తారంటే చూడు నువ్వు మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేయకూడదు అని చెప్తారు అలా చెప్పినప్పుడు చెప్పేవాడి దృష్టిలో ఆత్మ ఏమిటి దేహమే ఆత్మే దేహమైనప్పుడే మంచి పనులు చేయాలి అనే మాటకి చెడు పనులు చేయకూడదు అనే మాటకి సార్థకత ఉంటుంది చెప్పేవాడు ఎలా చెప్తాడు దేహమే ఆత్మ అనే భావంతో చెప్తాడు ఈ విన్నవాడు ఎలా స్వీకరిస్తాడు దేహమే ఆత్మ అనే భావంతో స్వీకరిస్తాడు స్వీకరించి నేను ఈ దేహము నేను దీనితో చేసే కర్మల యొక్క కర్తృత్వము నేను కర్తను నేను దానివల్ల కలిగే సుఖ దుఃఖములకు భోక్తను నేను అనే దృష్టితో వీడు ఉన్నాడు ఉండి అప్పుడు బుద్ధిమంతుడుగా ఉంటూ ఏ పనులు చేయడం తప్పో ఆ పనులు మానేశాడు ఏ పనులు చేయటం మంచిదో విహితములైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవే చేస్తున్నాడు అలా ఒక పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు వాడికి మాత్రమే ఆ తరువాతి కాలంలో తెలుస్తుంది ఏమని నేను ఆత్మస్వరూపుడము ఈ దేహాభిమానము అజ్ఞానకృతము అని వాడికి మాత్రమే తెలుస్తుంది ఇంకొకడు ఉన్నాడు ఈ దేహాభిమానం కలిగి ఉన్నాడు అడిగి చెప్పారు నువ్వు మంచి పనులు చేయవాయా ఈ చెడ్డ పనులు చేయకు అని చెప్పారు చెప్తే నేను ఈ మంచి పని చెడ్డ పని ఈ లెక్కనే చేయను అని మంచి పనులు చేయడం అనేసి చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు వాడికి ఎప్పుడైనా భవిష్యత్తులో ఈ దేహము నేను కాదు అనే జ్ఞానం కలుగుతుందా కలగదు అర్థమైందని మీకు వాడికి కలగదు ఎవరికి కలుగుతుంది అజ్ఞానికే కలుగుతుంది ఎటువంటి అజ్ఞానికి కలుగుతుంది విహితమైన కర్మలను చేస్తూ ప్రతిశుద్ధమైన కర్మలను మానేసిన అజ్ఞానికి ఈ జ్ఞానం కలుగుతుంది విహిత కర్మలని మానేసి ప్రతిశుద్ధ కర్మలను చేస్తూ ఉండే అజ్ఞానికి ఈ జ్ఞానము కలదు అంటే అర్థం ఏంటి మంచి అజ్ఞానికి ఈ జ్ఞానము కలుగను చెడ్డ అజ్ఞానికి ఈ జ్ఞానము కలుగదు ఇప్పుడు చూడండి వాక్యం ప్రతిపన్న నియోగ ప్రతిషేధార్థ సో ప్రతిపన్న అంటే స్వీకరించిన వాడు ప్రతిపన్న అంటే స్వీకరించాడు తెలుసుకున్నాడు ఏమని నియోగము ప్రతిషేధము నియోగం విధి ఈ విధి యొక్క ప్రయోజనం ఇది ఇది చేస్తే మనకి ప్రయో మనకి శుభ శుభం కలుగుతుంది ఈ నిషేధము మంచిది కాదు ఇది మనం చేయకూడదు అని తెలుసుకున్నాడు తెలుసుకుని వాటిని అనుష్ఠిస్తూ ఉన్నాడు అనుష్ఠిస్తూ ఉండగా వాడి వివేకము ఉద్బుద్ధమయ్యి అహే ఈ దేహము ఈ దేహముతోటి నిర్వర్తించబడే కర్మలు వీటితోటి నాకు ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు నేను ఈ దేహము కంటే అన్య అన్యుడను విలక్షణముడను ఈ కర్తృత్వ భోక్తృత్వములు నాయము లేవు అని వాడు తెలుసుకున్నాడు నా పూర్వం ఇంకొకడు ఉన్నాడు అజ్ఞాని పదేళ్ళు కూడా రాలేదు వాడికి విధిత విధి కర్మలను చేయను నిషిద్ధములైన కర్మలను మానూ వాడికి దేహాభిమానం కంటే భిన్నమైనటువంటి ఆత్మస్వరూపం తెలిసిపోతుందా తెలియదు కాబట్టి ఈ క్రమం ఇలాగే ఉంటుంది వాడు పుట్టినప్పుడు అజ్ఞాని కొంత వయస్సు వచ్చేపటికి అజ్ఞాని అజ్ఞానిగా ఉంటో విహిత కర్మలను చేస్తూ నిషిద్ధ కర్మలను మానేసి పవిత్రంగా జీవిస్తూ ఉంటాడు తక్కువని వాడికి ఆత్మస్వరూపము ముందు దేహము కర్మలు లేవు అని తెలిసిపోతుంది అంతేగాని తల్లకిందులుగా నిషిద్ధ కర్మలను చేస్తూ విహిత కర్మలను మానేసిన వాడికి సడన్గా ఆత్మజ్ఞానమేమీ ఉదయించదు ఓకే తస్మాత్ విధి ప్రతిషేధ శాస్త్రం అవిద్వద్విషయం ఇది సిద్ధం ఆ పుస్తకంలో ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా పరిష్కారం అయ్యి ఉన్నాయి మీకు ఇబ్బంది కలగలే విధంగా పరిష్కరింపబడి ఉన్నాయి ఆ పుస్తకంలో నేను చెప్పినంత చెప్పాను మీరు మరింత లోతుగా ఆ చూసి తెలుసుకోగలుగుతారు కాబట్టి మొత్తం మీద విధి ప్రతిషేధ శాస్త్రం అంటే విహితమైన కర్మలను నిషిద్ధములైన కర్మలను బోధించే వేద భాగం ఏదైతే కదో ఇది ఆత్మజ్ఞానము కలవాణి కొరకు ఉద్దేశించబడలేదు ఆత్మజ్ఞానము లేకుండా దేహాభిమానము కలిగి దేహం చేత నిర్వర్తించబడే కర్మలకు నేను కర్తను వాటి వల్ల కలిగే సుఖ నేను భోక్తను అని తెలుసుకుని మనం మంచి కర్మలనే వేదం చెప్పినట్టుగా చేయాలి నిషిద్ధ కర్మలని మానేయాలి అనేటువంటి వివేక జ్ఞానము గలవాడికి మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కారము కలిగే అవకాశము ఉండును బట్ హ్యావింగ్ సెట్ దాట్ బట్ ద ఫ్యాక్టరీ మెయిన్స్ ఏమిటది విధి ప్రతిషేధ శాస్త్రము అజ్ఞాని కొరకు మాత్రమే ఉద్దేశించబడినది అనే సత్యం మాత్రం అలాగే మిగిలి ఉంటుంది మళ్ళీ పూర్వపక్షం ర్గకామోయేత కలంజన్న భక్షే ఇద ఆత్మవ్యదర్శి అప్రవృత్త కవలదేహాద్యాదదృష్టీనా అత కర్త అభావానక్షక్యం మళ్ళీ పూర్వపక్షం ఈ పూర్వపక్షం ఏంటంటే శాస్త్రము వ్యర్థము శాస్త్రం అంటే వేదం వేదము వ్యర్థం వేస్ట్ అయిపోతుంది ఎందువల్ల చూడండి వేదం ఏమని చెప్తోంది విధులు చెప్తారు అంటే మీరు ఈ పనులు చేయాలి అనే వాటిని విధులు అంటారు ఎలాగా స్వర్గకామో యజేత మీరు స్వర్గాన్ని పొందాలి అంటే ఈ కర్మను ఈ యజ్ఞమును చేయాలి అని చెప్తుంది నిషేధాలని చెప్తోంది నా కలంజం భక్షేత్ కలంజం అంటే ఉల్లిపాయ అని అర్థం చెప్తారు కొంతమంది తప్పు కలంజం అంటే మాంసం అని అర్థం తెలుగులో ఏముంది మాంసము ఉంది కదా మాంసము తినరాదు అని చెప్తారు ఇప్పుడు మిమ్మల్ని ఉల్లిపాయ తినమని చెప్పట్లా మీకు కళం చేసే అర్థం చెప్తున్నాను కలంజేసే ఉల్లిపాయ తినకూడదు ఎందువల్ల న కలంజం భక్షయేత్ అలా కోర్టు చేయకూడదు ఎగరవాడికి సంస్కృతం రాదు కాబట్టి అలా కోర్టు చేయటం తప్పు కలంజం అంటే మాంసం అని అర్థం ఉల్లిపాయ తినొచ్చ అది టాపిక్ కాదు తినొచ్చవ మానొత్సవం అది వేరే సంగతి దానికి సెపరేట్లు ఇక్కడ మనకు కళంగం అంటే మాంసము మాంసమును తినరాదు అని చెప్పాడు ఇప్పుడు ఈ శాస్త్రం ఎవరి కోసము చూడండి నేను వేదాన్ని లెక్క చేయను నాకు వేదం చెప్పినంత సంబంధం లేదు నా సుఖాన్ని నేను అనుభవిస్తాను నా భోగాలను నేను అనుభవిస్తాను అనే మూర్ఖుడైన అజ్ఞానపుడు ఉంటాడు వాడికి ఈ శాస్త్రం ప్రవర్తిల్లుతుందా వాడి ఎడల ప్రవర్తిలో ఆత్మజ్ఞానం ఉంటాడు నేను దేహము కాను దేహము చేసే కర్మల ఎందు నాకు కర్తృత్వము లేదు ఆ కర్మల యొక్క భోక్తృత్వము నా ఎందు లేదు అనే ఆత్మజ్ఞానం ఉంటాడు ఆ ఆత్మజ్ఞాని ఎడల ఈ విధి నిషేధము ప్రవర్తిల్లుతాయా ప్రవర్తన ఆయనకేం సంబంధం లేదు కాబట్టి శాస్త్రం వ్యర్థము ఎందుకంటే ఇది జ్ఞానికి ప్రవర్తనలుంటలేదు అటు అజ్ఞానికి ప్రవర్తనలుంటలేదు శాస్త్రము వ్యర్థము ఇది పూర్వపక్షం ఇంక నేను మీకు దృష్టాంతం చెప్తా నేను పూర్వపక్షం చెప్తా మీరు సమాధానం చెప్పాలి ఓకే అది సెటిల్ అయిపోతే ఇది సెటిల్ కాదు కుడి నడప ఎడమ వైపే నడుపుకోగలను రెడ్ లైట్ ఉన్నప్పుడు జంప్ చేయరాదు అనే ఈ శాస్త్రం ఉన్నది ఇది శాస్త్రం శాస్త్రం అంటే లా శాస్త్రీ ఇది శాస్త్రం ఈ లా కాదు నాకు వద్దు అనుకునే వివేకవంతుడికే అన్వయిస్తుందా అన్వయించదు నాకు కాదు తోచినట్టు నేను నడుపుతా మీ లా ప్రకారం నేను నడపను అనే ఊర్ఖుడు ఒకటి వాడికి అన్వయిస్తుందా అన్వయించదు కాబట్టి ఈ లా వేస్తూ ఇది పూర్వపక్షం నేను మెరిసిన సమాధానం చెప్పండి మీ తరఫున సమాధానం నేను చెప్పనా చూడండి కారు నాకు వద్దు అనే వివేకి అన్వయించకపోయినా నేను ఏ లాస్ ఫాలో కాను అనే మూర్ఖుడికి కూడా ఈ శాస్త్రం అన్వయించకపోయినా రాయబైడింగ్ సిటిజన్స్ కొంతమంది ఉండి వాళ్ళు కార్లు నడుపుకుంటూ ఉంటారు వాళ్ళకే అన్వయిస్తుంది అని సమాధానం అంతేనండి అలాగే ఈ యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతారు ఈ మాంసము తినరాదు తింటే నరకము అనే విధి నిషేధాలు రమణ భగవానికి అన్వయించం రమణ భగవాన్ లాంటి జ్ఞానులకే అన్వయించం ఎందుకంటే వాళ్ళు దొరికిన అన్నంతో కడుపు నింపు కూర్చుంటారు వాళ్ళకి మాంస భక్షణం ఉన్నందు ప్రీతి అన్నుడు ఉండనే ఉండదు స్వర్గానికి పోవాలనే ఆలోచన కూడా ఉండదు ఆత్మ పూర్ణము జ్ఞానంలో వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుభవించం కావాలి ఈ ఆధునికమైన జరువులు ఉన్నారు వీళ్ళకి ఏ శాస్త్రమో అనుగుంటుంది వాడు డబ్బు సంపాదించుకుంటాడు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు వాళ్ళకి స్వర్గం ఏమక్కర్లేదు అభిస్వర్గహే అంటాడు ఇప్పుడే ఇక్కడే స్వర్గం నాతో ఎక్కడికో లబ్బుకో ఎక్కడికో పట్టుకెళ్తాడు తర్వాత ఆ మాంసం తినరాదంటే నువ్వు తినరాదు నాకు మాంసం అంటే చాలా ఇష్టం అది లేం చేసాడు నాకు భోజనమే నడవదంటాడు వాడు కాదు పశువులను హింస అసలు దేవుడు మా కోసమే సృష్టించేదని వాళ్ళు కూడా లేకపోలేదు లోకంలో కాబట్టి వాడికి కూడా ఈ శాస్త్రము అన్వయించదు కాబట్టి శాస్త్రము వ్యర్థము అనవచ్చున అనరాదు ఎందుకంటే ఓ కేటగిరీ ఉన్నారు వాళ్ళు ఇటు కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా అవ్వచ్చు ప్రస్తుతానికి కాదు ఇంత పరమ మూర్ఖులు కాదు ఏదో వేదం చెప్పిన దారిలో మనం నడిస్తే మనకి శ్రేయస్సు కలుగును అనే అనే విశ్వాసము గల ఆస్తికులు వాళ్ళ కోసం ఆ శాస్త్రము వర్తిస్తుంది ఎప్పుడైనా శాస్త్రం అంటే అటు పరమజ్ఞానికి శాస్త్రం అక్కర్లేదు ఇటు పరమ మూర్ఖుడికి శాస్త్రం అక్కర్లేదు కష్టపడి పనిచేయాలి ఇంట్లో అందరూ కష్టపడి పనిచేయాలి అంటాడు ఒక ఆయన అది ఎనభై ఏళ్ళ ముదుసలకి ఆ రూల్ వర్తిస్తుందా ఆయన రిటైర్ అయి ఉన్నాడు ఇంకా ఆయనకి వర్తించదు రెండేళ్ల పిల్లాడు ఉన్నాడు ఆయనకి వర్తిస్తున్నా ఆయనకి వర్తించ ఆ పిల్లవాడికి వర్తింది ఇంకెవరికి వర్తిస్తుంది ఈ మధ్యలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది మీకు తెలుసా రెవల్యూషన్ ఎప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ నుంచే వస్తుంది అటు డబ్బు ఉన్న వాడికి ఏ రెవల్యూషన్ అర్థర్లేదు వాళ్ళు డబ్బులు ఎక్కడిపో ఇటు పేదవాడికి ఆపోటు తిండి సంపాదించుకునే హడాలో ఉంటారు వాడికి రెవల్యూషన్ అర్థం లేదు రెవల్యూషన్ ఎప్పుడు వచ్చినా ఎక్క ఎక్కడి నుంచి వస్తుంది మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి వస్తుంది రేపొద్దున్నే ఎలక్షన్స్ ఎవరు నెగ్గుతారో వాళ్ళు మడిల్ క్లాస్ పీపుల్ యొక్క అనుగ్రహం మీదనే ఆధారపడి నెగ్గుతారు ఇది కూడా సర్గం దాన్ని ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళు ఓటు వేయరు వాళ్ళు ఓటు వేయరు వాళ్ళకి ఓటు వేయడానికి వెళ్ళి ఎంత ఉత్సాహం లేదు వాళ్ళందరూ అక్కడ దుబాయ్లోనే ఎక్కడో ఉన్నారు వాడు ఓట్లు వేసే ఎంత ఖాళీ లేదు వాళ్ళ భేదవాడు రిక్షాతో భేదవాడు వారికి ఎవడైనా డబ్బిస్తాడంటే వెళ్ళి ఓటు వేస్తాడు కానీ అలా అలాంటిది ఏం వాడు రిక్షా కష్టమాలను చూసుకుంటాడు తప్ప వాడు ఓటు లేదు మిడిల్ క్లాస్ పీపులే ఓటు వేస్తారు వాళ్ళే విప్లవాన్ని వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి శాస్త్రం కూడా ఇటు రమణ భగవాన్ వంటి ఆత్మజ్ఞానులకు ఉద్దేశింపబడి లేదు అటు పరమమూర్ఖులు ఏ శాస్త్రం చెప్పినా మంచి చెడు అనేది శాస్త్రం మీద మేము ఆధారపడడం మాకు తోచిందే మంచి అనేటువంటి అజ్ఞానులకు కూడా అది వర్తించండి ఆ మధ్యలో ఉన్న వాళ్ళకే కాబట్టి నువ్వు వీళ్ళని వాళ్ళని చూపించి శాస్త్రం వ్యర్థం అనే మాట సరికాదు మీకు తెలుసా ద ఎక్స్ట్రీమ్స్ లుక్ అలైట్ ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడూ ఒక్కలాగే కనపడతాయి ఆ మధ్యలో ఉన్న వాళ్ళకే శాస్త్రం వర్తిస్తుంది కాబట్టి ఈ పూర్వపక్షంలో పస లేదు నా ఈ పూర్వపక్షం నిలబడదు ఎందువల్ల యథాప్రసిద్ధిత ఏవా ప్రవృత్తి నివృత్పత్తే అది సంగ్రహవాక్యం దానికి వివరణ ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి ఒకరు పని చేస్తే దాన్ని ప్రవృత్తి ఒకడు పదని మానేస్తే దానిని నివృత్తి అంటారు విధి విహితమైన కర్మను చేస్తారు నిషిద్ధమైన కర్మను మానేస్తారు ఈ విధి నిషేధాలు వాటిని బట్టి వచ్చే ప్రవృత్తి నివృత్తులు ఇవి ఇవి లోకప్రసిద్ధిని బట్టి నిర్ధారింపబడుతూ ఉంటాయి కాబట్టి ఆ విధి నిషేధాలు తగ్గవాళ్ళు ఉంటారు జనులు కాబట్టి విధి నిషేధ శాస్త్రము సార్థకమే అవుతూ ఉంటుంది అని ఒకటి చెప్తున్నాం అది సంగ్రహవాక్యం వివరణ ఈశ్వర క్షేత్రజ్ఞైకత్వదర్శీ బ్రహ్మమితే తావతూ న చూడండి ఈశ్వరుడికి క్షేత్రజ్ఞుడికి అభేదం క్షేత్రజ్ఞుడు అంటే ఈ దేహము తెలుస్తూ ఉండేవాడు ఈ దేహమును తెలుస్తూ ఉండేవాడు సాక్షి తెలుస్తూ ఉండడం ఇన్వాల్వ్ అయిన వాడు కాదు ఈ దేహమే నన్ను అనుకుని ఇన్వాల్వ్ అయిన వాడు కాదు దేహమును తెలుస్తూ ఉండేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడు ఇటు దేహమే నేను అనుకున్నాడా సంసార అయిపోతాడు దేహము కర్తృత్వ హోత్రృత్వంలో నా స్వరూపముందు లేవు అని తెలుసుకున్నాడా ఈశ్వరుడితో ఒకటే ఒకటి వికం స్వానుడు ఈశ్వరుడు కాబట్టి వాడే బ్రహ్మవిత్ అంటారు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కటే అని తెలుసుకునే బ్రహ్మవేత్త ఆయనకి వినబడింది ఏమని స్వర్గం కావాలంటే యజ్ఞం చేయాలి అని వినబడింది ఆయన యజ్ఞం చేస్తాడా ఎందు ఆయన ప్రవర్తి వెళ్ళడు ఎందుకంటే ఆయనకి స్వర్గం ఎందుకు ఆయన హృదయంలోనే ఉంది స్వర్గం ఆయనకి స్వర్గం అక్కల్లా ఆయనకి ప్రవర్తి అది ఆయనకి ప్రవృత్తి ఉండదు ఓకే ఇక తథా నైరాత్మ్యవాది అతి నాస్తిపరలోక ఇది న ప్రవర్తతే ఇంకో హోదం వీడిని చార్వాకుడు అని అంటారు లోకాయుచికుడు అని కూడా అంటారు శాస్త్రంలో అలా అంటారు పూర్వకాలం అలా అనివారు చార్వాకుడు లోకాయుకుడు అలా అనివారు ఆధునిక కాలంలో నాస్తికులు అని ఏదో అంటారు వీళ్ళు ఏమంటారంటే చూడండి ఆత్మ అనేది లేదు ఈ ఆత్మ దేహాన్ని చచ్చిపోయిన తర్వాత ఆత్మ నిధులు ఉంటుంది అది స్వర్గానికి వెళ్తుంది జీవాత్మ ఇదంతా కూడా కల్పన దేహం పోగానే అన్నీ పోయాయి దే ఎండ్ అఫెక్ట్ కాదండి తగ్గినాలు పెడుతున్నారు ఇదంతా కూడా ఈ మూర్ఖులు కల్పించుకున్నది దాంట్లో ఏమి సాధనము వాడిని నాస్తికులు అంట ఆత్మ లేదు దాన్నే శంకర్లేమంటున్నారు నైరాత్మీయవాది వాడు వాడు చెప్పారు ఇప్పుడు నాస్తిక సంఘం ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి మీరు అగ్నిష్టోభం చేసినట్లయితే స్వర్గానికి పోతారు అనే వాక్యం వినిపించారు ఆయన ఆయన చేస్తాడా చేయి చూసారా ఎక్స్ట్రీమ్స్ ఒకలాగే ఉన్నాయి చూసాడా ఆత్మయే బ్రహ్మ అని తెలుసుకున్న జ్ఞాని దగ్గరికి వెళ్ళి మీరు అగ్నిష్టోభం చేస్తే స్వర్గానికి పోస్తా పోతారు అంటే చేస్తాడా ఈ నాస్తికుడి దగ్గరికి వెళ్ళి అగ్నిష్టోభం చేస్తే స్వర్గానికి పోతారంటే చేస్తాడా చేడు అంట ఇప్పుడు మీకు అక్కడక్కడ సిటీలో ఎవడో మహాత్ములు వచ్చి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తున్నామని పోస్టర్స్ అవి వేస్తారు సుదర్శన యాగం చేస్తున్నాము లేకపోతే చండీ యాగం చేస్తున్నాము అని పోస్టర్స్ వేస్తాయి ఈ చండీ యాగంలో మీరు ఈ హోమం చేసినట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయి అని పోస్టర్లు వేస్తారు అలా ఓపెన్గా వేస్తారు మీ కోరికలు తీరుతాయని పోస్టర్లు వేస్తారు కోరికలు అలా పెట్టుకోవడం తప్పది పోస్టర్లు ఎవడైనా వేస్తాడా కొరికలు తెరితాయని పోస్టర్లు వస్తాయి ఈ పోస్టర్లు ఎవళ్ళని ఆకర్షిస్తాయి ఈ ఈ నిష్కామంగా బతికివాడు ఒకళ్ళు ఉంటాడు ఈ కామనలన్నీ తప్పండి అని ఆత్మనిష్ఠుడిగా ఉంటూ పూర్ణమైన హృదయంతో సంతోషంతో బతికిస్తూ ఉంటాడు ఒకడు వాడు ఈ పోస్టర్లు తీసుకురి ఎత్తికి వెళ్తాడా నాస్తికులు ఉంటారు వాళ్ళు ఏమంటారు వీళ్ళు మోసం అండి ఇది అంటాను అని వాడు అంటాడు వాడు వెళ్ళాడు ఇంకెవరు వెళ్తారు ఈ యాగాలకి దానికిను ఇటు ఈ రెండు కేటగిరీలకి మధ్యలో ఉన్నవాళ్ళే వెళ్తారు వెళ్ళి ఆ డబ్బులు కట్టి టికెట్లు కొని ఆ పూజ వీళ్ళు ఏం చేయరు వీళ్ళు ఉంటే స్టేజ్ మీద కూర్చోబెడతారు టికెట్లు కొన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చోండి మిగతా వాళ్ళందరూ అలా ఉండే ఇదే హాల్లో ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటుంది పురోహితులు వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు టికెట్లు కొన్న వాళ్ళు ఏం చేయాలో చూసినా అలా వచ్చి ఆ మెట్లకి అక్కడ కూర్చోమంటారు అలా అక్కడ అలా కూర్చొని మిగతా వాళ్ళందరూ అలా ఎదగకుండా పోతున్నారు ఇక్కడే యజ్ఞం జరుగుతుంది ఎవరండి టికెట్లు కొన్న వాళ్ళ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్ట్ ఇస్తారు ఏం అవుతూ ఉంటారు సుబ్బారావు నా ఉపత్రిశా రామారావున ఉభయశాడు ఇలా లిస్టులు అవుతుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో చేసేస్తారని కాదు మొత్తం మీద నేను చేస్తున్నాను అని ఒక భావన వాళ్ళకి కలిగిస్తారు వాళ్ళ ఎందుకు కర్తృత్వం ఉండనే ఉంది కదా కాబట్టి నువ్వే కర్తవ్యా అంటే వాడు నేను కర్తనని రోజంతా నేనే కర్తనని అనుకుంటూ ఉంటాడు కదా ఇప్పుడు ఈ యజ్ఞానికి నువ్వే కర్త ఉండే వాడు అక్కడ కూర్చుంటాడు పోయి ఎనీవే ది పాయింట్ ఈజ్ జ్ఞాని ప్రవర్తిల్లాడు నాస్తికుడు ప్రవర్తిల్లాడు కాబట్టి శాస్త్రం వ్యర్థం కాదు వ్యర్థం యథాప్రసిద్ధి తహా విధిప్రతిషేధాస్త్రశ్రవణాథానుపపత్తి అనుమితాత్మాస్తి ఆత్మవిశేషానభి కర్మఫలసాతృష్ాం ప్రత్యక్షం ఇప్పుడు చూడండి ఇందాక చెప్పిన దృష్టాంతం ఇంకొంచెం వివరిస్తాము ఈ యాగం చేస్తే ఈ చెండి యాగం చేస్తే మీకు కోరికలన్నీ తీరిపోతాయి అని పోస్టర్ వేస్తారు నిష్కామంగా ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడిని ఆ పోస్టర్ ఆకర్షించరు ఇదంతా కూడా ఏమీ లేదు ఆత్మ ఏమీ లేదు ఇప్పుడే డబ్బు సంపాదించుకోవడం భోగాలు అనుభవించడమే తప్ప మళ్ళీ ఏదో పుణ్యం యజ్ఞం చేయడం పుణ్యము దీన్ని బట్టి స్వర్గానికి పోవడము లేదు అని కొట్టి నాస్తికులు కూడా ఆ పోస్టరు ఈ మధ్యలో ఉంటారు వాళ్ళు ఎవరు ఉంటారంటే అనుమిత ఆత్మ అస్తిత్వ ఆత్మ అనేది ఒకటి ఉన్నది జీవాత్మ ఒకటి ఉన్నది అని వాడు ఊహిస్తున్నాడు అనుమిత ఊహిస్తాడు జీవాత్మహుతం ఉండాలి కాబట్టి జీవాత్మహుతం ఉందని అది పుణ్యకర్మ చేస్తే పుణ్యలోకానికి పోతుందని పాపకర్మ చేస్తే పాపలోకానికి పోతుందని మీకు ఎలా తెలుసు అని అడగండి మీరు వాడిని వాడు ఊహించాడు కదా వాడిని అడగండి అడిగితే వాడు ఏమిత్ర తెలుసిన చూడండి ఈ పూజలు ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు వేదం చెప్పింది కాబట్టి చూసుకుంటున్నారు వేదం ఏమని చెప్పింది ఈ పూజలన్నీ చూసుకుంటే స్వర్గానికి పోతావు అని చెప్పింది కాబట్టి సో ఇక్కడ దేహం స్వర్గానికి వెళ్ళదు కదా దేహాన్ని ఇక్కడే కాల్చి బూడిచ్చేస్తున్నారు కదా కాబట్టి దేహం కంటే భిన్నంగా స్వర్గానికి పోయేటువంటి ఆత్మ ఒకటి ఉంది మీకు ఎలా తెలిసిన చూడండి వీళ్ళందరూ పూజలవి చేసుకుంటున్నారు కదా కాబట్టి ఆత్మ దేహ స్వర్గానికి పోయే ఆత్మ ఉంది ఒకవేళ స్వర్గానికి పోయే ఆత్మే లేకపోతే ఈ వేదం చెప్పడము వీళ్ళందరూ ఈ పూజలు చేయడము ఉండేది కాదు ఇక పాపన చేస్తే నరకానికి మాంసం తింటే నరకానికి పోతావు ఉంటాయి మాంసం తింటే నరకానికి పోతూ ఉంటాయి నీకు ఎలా తెలుసు మాంసం తింటే నరకానికి పోతా ఉన్నాయి అంటే చూడు వీళ్ళందరూ మాంసం తిండం మానేసి వెజిటేరియన్స్గా ఉంటూ ఉపవాసాలన్నీ చేసుకుంటూ ఉన్నారు ఎందుకని మాంసం తింటే నరకానికి పోతావని వేదన చెప్పింది కనుక ఆ ఆ మాటని వాళ్ళు స్వీకరించి ఆ నిషేధకర్ నిషిద్ధకర్మను చేయకుండా దూరంగా ఉంటున్నారు చూడు వీళ్ళందరినీ ఒకవేళ నరకం అనేదే లేకపోతే మాంసం తిట్టే నరకానికే పోరు అన్నట్లయితే వేదం లాయని చెప్తుంది వీళ్ళందరూ ఎందుకు పాటిస్తారో ఆ నిషేధాన్ని కాబట్టి వేదం చెప్పిన విధివాక్యాన్ని విని వీళ్ళందరూ పూజాధికం చేసుకుంటున్నారు కనుక వేదం చెప్పిన నిషేధ వాక్యాన్ని విని వీళ్ళు నిషిద్ధ కర్మని మానేస్తున్నారు కనుక దీనిని బట్టి నేను ఊహించుకున్నాను ఏమని దేహము కంటే భిన్నంగా ఆత్మ అనేది ఒకటి కలరు అని ఊహిస్తున్నాను అని వీళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాడు దట్ ఈజ్ హీజ్ క్యాల్కులేషన్ కా అంటే ఆత్మ ఉన్నది అని ఊహించుకున్నాడే తప్ప ఆ ఆత్మయే పరమాత్మ అనేటువంటి జ్ఞానం వీడికి లేదు ఆత్మ విశేష అనభిజ్ఞాన ఆత్మ యొక్క వైశిష్ట్యం ఏమిటి యథార్థమైన ఆత్మస్వరూపమే పరమాత్మ ఇంకా వేరే ఆ పరమాత్మ ఏమీ లేదు యథార్థమైన ఆత్మయే పరమాత్మ అనేటువంటి అంటే క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అనే విశేష జ్ఞానము పడికి కేవలము దేహభిన్నమైన ఆత్మ అనేది ఒకటి ఉంది అంత మాత్రమే వాడికి తెలుసు కాబట్టి వాడేం చేస్తాడు ఆ స్వర్గాన్ని పొందడం కోసం ఆ విధిని ఆచరిస్తాడు ఆ నరకం నుంచి కోసం ఆ నిషేధం జోలికి వెళ్ళాడు ఈ విధంగా లోకంలో మనకి ఆ యథా ప్రసిద్ధిని బట్టి లోకంలో ఉండే ప్రసిద్ధి ఏమిటి వేదం చెప్పింది ఈ కర్మ చేస్తే స్వర్గము ఈ పని చేస్తే తప్పు నరకానికి పోతాము వీళ్ళందరూ పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా పాటిద్దాము అనే ప్రసిద్ధిని బట్టి ఈ విధి నిషేధములు ఎందు ప్రవృత్తి నివృత్తులు ఎప్పటికీ సిద్ధిస్తూ ఉంటాయి లోకంలో ఆ విధంగా శాస్త్రము సార్థకమవుతూనే ఉంటుంది తెలిసిందండి ఇప్పుడు ఆ వాక్యం చూసేయండి యథాప్రసిద్ధిత తూ కానైతే యథాప్రసిద్ధిత లోకంలో ఉండే ప్రసిద్ధికి అనురూపంగానే విధి ప్రతిషేధ శాస్త్ర శ్రవణ అన్యథానుపత్య ఆత్మే లేకుంటే విధిశాస్త్రము దాన్ని విని విధిలో చేయుట ప్రతిషేధ శాస్త్రమును విని నిషిద్ధకర్మని మానివేయుట అనేవి ఉండేవి కాదు కానీ ఉన్నాయి ఉన్నాయి అంటే అనుమిత ఆత్మాస్తిత్వ ఆత్మా అనేది ఒకటి ఉందని ఊహించు అని వీడు ఊహించుకోగలిగినాడు కానీ ఆత్మవిశేష అనభిజ్ఞ ఆత్మ యొక్క యథార్థ స్వరూపము ఏమిటి ఆత్మపూర్ణము అని ఆత్మయే స్వర్గము ఇంకా వేరే స్వర్గం ఏమీ లేదు ఆత్మయే పరమాత్మ అనే జ్ఞానము వీడికి లేదు పైగా ఆ కర్మ చేస్తే ఆ ఫలం వస్తుంది అని వినగానే దాని మీద వీడికి కోరిక బయలుదేరింది ఫల సంజాతృష్ణ దాని మీద కోరిక బయలుదేరింది మీకు తెలుసా ఒక ఆయన నక్షత్రేష్ఠి అని ఒకటి చేస్తారు నక్షత్రేష్ఠి అని ఒకటి ఉంది ఒకటి అది చేస్తాడు ఇరవై ఏడు రోజులు ఉంటుంది అది ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇరవై నక్షత్రాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం నాడు మొదలుపెట్టి రోజుకో నక్షత్రంతో కూడా ఇరవై రోజులు చేస్తారు ఆ నక్షత్రానికి ఆగా పూజ హోమము అన్నీ ఉంటాయి ఆయన ఏం చేస్తారో తెలిసిన ఊరంతా పోస్టర్స్ వేస్తారు ఏమని ఈరోజు మొదలుపెట్టి ఈ నక్షత్ర ఎస్ట్ చేసుకోండి ఏ నక్షత్రం రోజున ఆ పూజ జరుగుతుందో ఆ నక్షత్రం వాళ్ళందరూ ఆ రోజు వచ్చినట్లయితే వాళ్ళ నక్షత్ర పూజ వాళ్ళకి అన్ని కోరికలు తీరిపోతాయి అని వస్తారు అని ఈ డేట్ అశ్విడ్ నెక్స్ట్ డే భార్య అలా లిస్ట్ ఇస్తారు ఒకటిది నక్షత్రం వాడు ఏం చేస్తారు ఎంత డేట్ చూసుకున్నా ఆ రోజు అక్కడ వెళ్ళిపోతారు ఆ రకంగా మీరు నక్షత్రేష్టి చేస్తే ఆ హాలంతా కెరకెటర్ లాడిపోతారు వచ్చిన వాడు ఇంకా మళ్ళీ కాదు ఉత్త ముఖాలే వస్తాయి ఎందుకంటే వచ్చిన వాడు ఆ ఏదో ఇచ్చేసి పోతాడు కదా ఇంకెందుకు మళ్ళీ వాడు ఉత్త ముఖాలు కావాలి తప్ప వచ్చిన వాడే వస్తే మనకేవి లాభం అద్భుతంగా చేస్తే ఎందుకని కర్మఫల సంజాత తృష్ణ మీ నక్షత్రంలోనే వచ్చి హోమం చేసుకుంటే మీ కోరికలన్నీ తీరిపోతాయి అని రాస్తారు ధర దాంతో వీరికి కోరిక బయలుదేరుతుంది కాబట్టి వెళ్ళి శ్రద్ధగా ఆ కర్మ ఎందు వాడు ప్రవర్తిస్తాడు శ్రద్ధగా ప్రవర్తిస్తాడు ఆ కోరిక తీరుతుందనే మాట వినేప్పటికీ ఎక్కడ లేని శ్రద్ధ వచ్చేసి ఆ కర్మను చేస్తాడు ఇది మనకు అందరికీ సర్వేషాన్న ప్రత్యక్షం ఈ మనందరికీ తెలుస్తూనే ఉంది లోకంలో అత శాస్త్రథక్యం అలాంటి శాస్త్రము వేస్తైపోతుంది ఆత్మయే బ్రహ్మ అయితే క్షేత్రజ్ఞే ఈశ్వరుడు అయిపోతే శాస్త్రం వేస్తైపోతుంది అనే మాట పొసగదు మళ్ళీ పూర్వపక్షం వివేకినాం అప్రవృత్తి దర్శనాత్ తదనుగాం అప్రవృత్తౌ శాస్త్ర సత్యం ఇది చేతి ఏమండి ఆత్మస్వరూపము తెలిసిన వాడు ఈ కామ్యకర్మల వెంట పనులు తీస్తాడా తీడు ఆత్మ ఆత్మ పూర్ణము అని తెలిస్తే మీరు కామ్యకర్మలు చేస్తారా చేయడు కోరికలే ఉండవు ఇంకా కామ్యకర్మలు చేయటం అటువంటి మహాత్ములని అనుసరించి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా కామ్యకర్మలు చేయరు కాబట్టి వివేకవంతులు మానేసి కామ్యకర్మలు మానేసి ఆ వివేకవంతుల యొక్క అను అనుయాయులు అంటే వారి ఆదర్శాన్ని అనుసరించి వాళ్ళు మానేస్తే శాస్త్రం వేస్ట్ అయిపోతుంది ఆ కామ్యకర్మలను బోధించే శాస్త్రం ఎందుకు ఇంకా వేస్ట్ కదా అది పూర్వపక్షం ఈ పూర్వపక్షంలా ఉందో చెప్పంటారా మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఆహార నియమం పాటిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరగక్కర్లేదు ఏమండి ఆ విధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే ఆహార నియమాన్ని పాటించి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు వాళ్ళ ఆదర్శం తీసుకుని తాము కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆహార నియమాన్ని పాటించి వాళ్ళు ఎవరి ఉంటారో వాళ్ళు కూడా హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు కాబట్టి హాస్పిటల్స్ వేస్తూ ఎవళ్ళు ఉండరు అక్కడ ఎలా ఉంది పూర్వపక్షం పురపక్షం నిలబడదు దానికి మీరు సమాధానం ఏం చెప్తారు లోకంలో వివేకవంతులను వాళ్ళని అనుసరించి వాళ్ళు మాత్రమే లేరయ అందరూ అలా లేరు కొద్దిమనే ఉంటారు అలాగా వివేకవంతులు ఇక్కడొకడో అక్కడ ఒకడో అలా ఒకడో ఉంటారు వాళ్ళని అనుసరించి వాడు ఒక్కో వివేకవంతుడికి మంది శిష్యులు అనుసరిస్తే గొప్ప లోకంలో వీళ్ళే లేరు వివేకవంతులు వాళ్ళ శిష్యులు మాత్రమే లేరు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ హాస్పిటల్స్ చూస్తూ తిరుగుతూ ఉంటారు కాబట్టి హాస్పిటల్స్ ఏమి వ్యర్థమైపోవో వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు బాగానే వస్తూ మీ ఆర్గ్యుమెంట్ తప్పు ఇక్కడ అంటే నా కశ్యచిదేవా వివేకోపత్తే హే ఎవడో ఒకడికి మాత్రమే వివేకం కలుగుతుంది ఈ వివ ఈ విచారము చాలా లోతైన మంచి ఉపయోగపరమైన విచారం ఏం ఓం పూర్ణ మధం పూర్ణ మిథం పూర్ణ పూర్ణ